అప్పుడే కృతార్థుడు అప్పుడే లోకపూజ్యుడు తప్పులేదు ముప్పులేదు దైవమే గురుతు ఎవ్వడు పుణ్యుడుకాడు ఎవ్వడు పాతకి గాడు ఇవ్వల తొంటి జన్మములెంచి చూచితే నెవ్వగని జీవునికి నేరుపేది నేరమేది అవ్వల శ్రీహరి శరణన్నదే గురుతు అప్పుడే కృతార్థుడు అప్పుడే లోకపూజ్యుడు తప్పు లేదు లేదు ముప్పు దైవమే గురుతు పుట్టని కులములేవి భుజించని వస్తువేది ఇట్టే ఈ జీవుల నెల్లా చూచితే గుట్టు తెలిసిమిందు కొంచమేది దొడ్డ అట్టు నిట్టు హరిదాసుడైనదే గురుతు అప్పుడే కృతార్థుడు అప్పుడే లోకపూజ్యుడు తప్పులేదు ముప్పు లేదు దైవమే గురుతు ఎరిగి శేసుటేది ఎరుగక మానుటేది తరి ప్రపంచమునందు తలపోసితి తలపోసితే మెరయపరుసమంటే మరి పైడియేమీ ఇనుమేమి గురిగా శ్రీవెంకటేశుకొలుచుటే గురుతు అప్పుడే కృతార్థుడు అప్పుడే లోకపూజ్యుడు తప్పులేదు ముప్పులేదు దైవమే గురుతు